హేతో ఫలం జాయతే నాపిద్రి హేతుఫల అజాతి హేతుఫలాతి ప్రవిశంతీ అధ్యవస్యంతీనా అణుకో ప్రవిశంది నిశ్చిన్వంత రాసే టెకాగా బా రాసే అణుకో భాష్యకాలు ఇంకా బా అధ్యవశ్యం సో హేతుఫలముల యొక్క అజాతిని అంటే ఇక్కడ ఎలాగంటే ఆత్మ అజాతే ఎందుకని సత్యం కనుక హేతుఫలములు అజాతే ఎందుకని నిక్షేత కనుక సో హేతుఫలయోహ జాతి అంటే ఇక్కడ టీకాకారుడు బాగా రాశారు భావనిర్దేశం చేయనున్నారు హే అమృత అనే పదానికి అమృత అమృతత్వము అని భావనిర్దేశం చేసుకోవాలి అలాగే హేతుత్వ ఫలత్వయోహో అజాతి అంతేగాని హేతువు పుట్టలేదు ఫలం పుట్టలేదు అని అలాగా ఉండగా అంతే ఫలానా హేతువు పుట్టలేదు ఫలానా ఫలం పుట్టలేదు బానే ఉంది ఇన్ జనరల్ కార్యకారణ భావాన్ని అంతని కూడా తిరస్కరించేసుకో కారణత్వము లేదు ఫల కార్యత్వము కూడా లేదు ఇప్పుడు మృదహా ఘటో జాయితే అంటాడు మృదహా ఘటో జాయితే అంటే ఘటం సత్యమైతే మృతునుందలి కారణత్వం సత్యం అవుతుంది ఘటం నుందలి కార్యత్వం సత్యం ఘటం మిథ్య కాబట్టి కార్యత్వం మిథ్య కారణం మిథ్య కాదు కారణత్వం కూడా మిథ్య మృత్తు సత్యం మృతికేచ్చేవ సత్యం యాజ్ కారణ ఇట్ ఈజ్ నాట్ యాక్సెప్టెడ్ ఇట్ ఈజ్ బట్ నాట్ యాజ్ కారణం కాబట్టి హేతుత్వ ఫలత్వో అమిథ్యాత్వం अध्यवश्य निम हेतुलो अभावेव प्रतिपद्य ब्रह्म ब्रह्मवेत आत्मस्वरूप रुदू हेतु का फल का वास्तव में लेकिन इपड़ो ఆత్మస్వరూపం ఉన్నది శుద్ధమైన చైతన్యం ఇప్పుడు ఎవరిలో వియోగం కలిగినది హేతువు కాబట్టి నాకు దుఃఖం కలిగినది ఫలాలు ఏకదా సంసారం అంటే ఎంతకంటే ఏముంది మహాభాగ్యం ఇది సంసారం కానీ మహాత్ములు జ్ఞానులు వియోగం కలగడం ఏమిటి వాట్ ఈస్ దాట్ వియోగం ఏమిటి కాదండి పోయారు ఎవళ్ళు పోతారు అలానా దేహం కదా దేహం ఎప్పుడు పోయితే దాంట్లో వియోగం లేదు సంయోగము లేదు కాబట్టి ఆ ఘటన ఎందు వియోగము అని ఒక వర్ణన మీరు పెడితే అది దుఃఖాన్ని కలిగిస్తుంది కదా వియోగము యోగం అనేది లేదు యోగం అనేదే ఇక దుఃఖము దుఃఖము అంగీకరించరు కాబట్టి హేతువు లేదు ఫలము లేదు రెండు ఆత్మస్వరూపంలో దుఃఖం కూడా లేదు సుఖము లేదు దుఃఖము లేదు కాబట్టి ఒక ఘటన దానివల్ల వచ్చే వికారము ఇప్పుడు కూడా మిథ్యా రూపంలో ఆ విధంగా అలా సాక్షి చైతన్య రూపంగా నిలిచి ఉండిపోతారు అంతే తప్ప అందరూ ఏడుస్తుంటే మనం ఏడుస్తూ అందరూ నవ్వుతుంటే మనం నవ్వుతూ ఉన్నాం ఇదే సంసారం ఉంటే అలాగే ఉంటుంది ఇప్పుడు ఒక ఒక ఆయన ఇంటికి వెళ్ళాడు ఇంటికి వెళ్ళేవాడికి భార్య ఏడుస్తోంది కూర్చుని రోధిస్తుండే ఈయన కూడా కూర్చుని రోధించడం మొదలుపెట్టాడు ఈరోజు కొడుకు వచ్చాడు వాడు కూర్చుని రోధిస్తున్నాడు ఈ ఈ రోదన అధ్వనంతా విని పక్కింటి వాళ్ళు వచ్చి వాళ్ళలో ఒకళ్ళని అడిగారు ఎందుకు రోదిస్తున్నావు అని అడిగారు అంటే మా నాన్నగారు రోధిస్తున్నారు కాబట్టి నేను రోదిస్తున్నాను అని చెప్పాడు ఆయన్ని అడిగారు నువ్వెందుకు రోదిస్తున్నావు నా భార్య రోధిస్తోంది కాబట్టి నేను రోధిస్తున్నాను ఆవిడని అడిగారు నువ్వెందుకు రోది ఆవిడ ఏదో చెప్పింది సమ్ మీనింగ్ లెస్ థింగ్ ఏదో ఆవిడ అంటే ఇప్పుడు ఏదో ఏ ఏదో చెప్తుంది ఏమిటి నాకేమో బంగారం ఆభరణం చేయించుకుంటే అది బాగా రాలేదనో లేకపోతే కొడుకెట్లోనేమో పెద్ద ర్యాంక్ రాలేదనో ఏదో ఉంటుంది సంసారం మీకు ఇలాగే ఉంటాయి సంథింగ్ సం కాంటెంపరీ రీజన్ ఏదో చెప్పి అందుకోసం అవి యోగిస్తుంది సమ్థింగ్ దానికేమీ లేదు ఒకళ్ళు ఏడుస్తున్నారు కాబట్టి ఇంకొకళ్ళు లేడుతున్నారు మహాత్ములలా ఉన్నారు రవిశాంతి మనీషి మహా ఇప్పుడు ఒక చక్కటి ప్రతిపాదనము గౌడపదాచార్యుల యొక్క విలక్షణమైన ప్రతిపాదన ఈ ప్రతిపాదనము దీన్ని వేదాంతం యొక్క కిటుకు తెలుసుకున్న వాళ్ళు ఎంతో ఇష్టపడతారు మహాత్ములు దీన్ని తరచుగా కోర్చేస్తూ ఎక్స్ప్లెయిన్ చేయడం తేలికేమీ కాదు ఏదో నా ప్రయత్నం నేను చేస్తాను కానీ మీరు దాన్ని పట్టుకోవాలి సూక్ష్మంగా మీరు కూడా దాని మీద చక్కగా మననం చేసి పట్టుకోవాలి ఆ శ్లోకం నోటికొచ్చేస్తే మరీ మంచిది యావద్ధేతుఫలావేశేతుఫలోద్భవ క్షీణే హేతుఫలావేశే ేతుఫలోద్భవ మధ్యలో కూడా మిస్ అయ్యాను నేను పుస్తకంలో మార్పు పెదొచ్చు సంసారస్థావాలయక క్షీణే హేతుఫలావేశే నాస్తి హేతుఫలోద్భవ పర్వాలేదు సంసారస్థావదాయక మీరు చెప్తే ఎందుకంటే భాష్యకారులు దాన్ని వ్యాఖ్యానించలేదు భాష్యకారులు ఎందుకంటే అనుష్టులో నాలుగు పాదాలు ఉంటాయి ఐదు కాదు కదా అది సంసార స్థావదాయత లేదో పాఠాంతరం అయి ఉంటుంది చూద్దాం అది ఒకవేళ శంకరులు కనుక దాన్ని మెన్షన్ చేస్తే దాన్ని కూడా మనం తీసుకోవచ్చు నెక్స్ట్ శ్లోకంలో వస్తుంది తర్వాతి శ్లోకంలో వస్తా ఉంటుంది అది ఈ పుస్తకంలో కొన్ని తప్పులు కూడా ఉన్నాయి తప్పులు అంటే ముద్ర రాక్షసాలు కొన్ని ఉన్నాయి ముద్రారాక్షసంలోనే ఉన్నారు ఎప్పుడైనా అప్పు తత్సులు అంటారు వాటినే అవి ఉన్నాయి ఇది ముళ్ళపూడు వెంకటరమంత క్రియేటివ్ బ్రెయిన్ చూడండి అప్పు తత్సులు పుస్తకం మరి పాత పుస్తకాలు తీసి చూస్తే ఓ పట్టిక ఉంటుంది పట్టిక దానికి వాములుగా అచ్చు తప్పుల పట్టిక ఉంటుంది ఓ పుస్తకంలో అప్పు అప్పు తచ్చుల పట్టిక సరవడది కదా సంసార స్థాపదాయత తర్వాత దాంట్లో భాష్యానికి కొన్ని అనువాదాలు కూడా చాలా అసందర్భంగా ఉన్నాయి సరిగ్గా లేవు పేరును బట్టి మనం ఏమనొద్దు బట్ కొన్ని అనువాదాలు సరిగ్గా లేవని నాకు అది యావద్ధేతు ఫలాది ఇప్పుడు హేతు ఫలావేశము అంటే ఏమిటై దీనికి దృష్టాంతం ఏమిటబ్బా నేను ఆలోచిస్తూ ఉంటా ఏమిటై గ్రంథం చూస్తుంటే ఆలోచిస్తూ ఉంటాం కదా నాకు అనిపించింది బహుశా ఇది ఈ ఘట్టం ఇది హేతు ఫలావేశం అని గౌడ పదాచార్యులు చెప్పిన దృష్టాంతంలో పడుతుందేమో అని నాకు అర్వేషన్ ఎలాగో చూడండి ఇప్పుడు మీకు మోకాలు నొప్పి వచ్చింది అనుకోండి సపోజ్ వస్తే మీరు ఇంటి దగ్గరే ఏదో నారాయణ తైలమో లేకపోతే మరో తైలమో రాసుకుని ఎక్సర్సైజ్ చేసి ఏదో అన్న తర్వాత ఇంకే నొప్పులు ఎవో ఉంటాయి దానికి ఏదో కాలేదు రీఆర్గనైజ్ మీరు ఉండిపోతే పర్వాలేదు మీరు అలా కాకుండా హేతు ఫలావేశంలో పడ్డారంటే ప్రభుల్లో పడిపోతారు ఏం చేస్తారు డాక్టర్ దగ్గరికి వెళ్తారు హేతు ఫలావేశం ఇది హేతువాది ఫలం ఉంటుంది డాక్టర్ దగ్గరికి వెళ్తే మొట్టమొదటి ఎక్స్రే అంటాడు ఎక్స్రేలో ఏం తెలుస్తుంది మీ మోకాలు చెప్ప పూర్తిగా అరిగిపోయింది ఏం తెలుస్తుంది దీనికోసం ఎక్స్రే యాభై ఏళ్ళ నుంచో అరవై ఏళ్ళ నుంచో వర్క్ చేస్తున్న మోకాళ్ళు ఎప్పుడైనా తలుపు బందీలు పాత తలుపులు బందీలు ఎలా ఉంటాయి బందీలా బందీలు ఎలా ఉంటాయి అరిగిపోయి ఉండేవి ఉండే అలాగే ఈ కీళ్లు కూడా అరిగిపోయి ఉంటాయి దీనికోసం ఎక్స్రే తీసి పెద్ద గొప్పగా తెలిసి ఉంది అవి అరిగిపోయాయి కార్టిలే జరిగిపోయింది సో ఇప్పుడు ఏం చేయాలి దీనికి ఏం చేయాలంటే మీరు సర్జరీ చేయొచ్చు సర్జరీ చేయాలంటే ఓకే మీరు గాడ్ ఫర్ బిడ్ దానికి అంగీకారం ఇవ్వకూడదు నీ సర్జరీకి వెళ్ళకూడదు ఎందుకంటే ఒక నీ సర్జరీకి వెళ్ళారనుకోండి రెండో నీ సర్జరీకి కూడా వెళ్ళాల్సి ఉంటుంది హేతు పడిపోతారు మీరు ఏమంటే సర్జరీ నేను గమనించింది ఏమిటంటే సర్జరీ చేసిన తర్వాత ఆ నీని పరిరక్షించటం కోసం ఒక బ్యాండేజ్ కడతారు దానికి కింద పైన రింగులోవి వేసి మధ్యలో పెట్టి ఆ నీని పరిరక్షించడం కోసం కడతారు ఆ పని సర్జరీకి ముందు చేయొచ్చుగా అంటే మరి ఆర్థపీడికు వీళ్ళందరూ తెలివి లేని వాళ్ళ మనమే తెలియని వాళ్ళ అంటే ఏమో అది ఉన్నాం అది ఉంటున్నాం ఎందుకంటే నేను ఒక రిపోర్ట్ చదివాను న్యూయార్క్ టైమ్స్లో ఆ రిపోర్టు ప్రకారం ఏమిటంటే అమెరికాలో పెర్ టూ హండ్రెడ్ థౌజండ్ సర్జరీస్ చేసేవారు నీ సర్జరీస్ వాటిల్లో హండ్రెడ్ థౌజండ్ సర్జరీస్ వేస్ట్ అని చెప్పేసి ఫెడరల్ డ్రగ్ అథారిటీ వాళ్ళు నిర్ణయించి బ్యాన్ చేశారు దే ఆర్ నాట్ అలౌడ్ దే ఆర్ నాట్ గివింగ్ దట్ సర్జరీ ఎందుకంటే సర్జరీ అయితే దానికి డాక్టర్స్ ఛార్జెస్ ఉంటాయి హాస్పిటల్ ఛార్జెస్ ఉంటాయి ఇన్సూరెన్స్ కంపెనీ ఉంటుంది ఇన్సూరెన్స్ ప్రీమియమ్స్ ఉంటాయి గవర్నమెంట్ మెడికేర్ పైసలు ఉంటాయి ఇదంతా కూడా ఇట్స్ ఎ వెబ్ ఆఫ్ ఎకనామిక్ థింగ్ ఇటీస్ చాలా ఎకనామిక్స్ ఉంటాయి దాంట్లో డాక్టర్లకి డాక్టర్ గారు పెద్ద ఇల్లు టూ బెడ్రూమ్ బదులు త్రీ బెడ్రూమ్ కొట్టుకుంటా ఎందుకని ఇక ఈ సర్జరీల నుంచి వచ్చే డబ్బుతో సో మీరు సర్జరీకి వెళ్ళారనుకోండి సర్జరీ అయిన తర్వాత మీరు మూడు మాసాలు నడవకూడదమ్మా అని చెప్తారు ఎందుకు మూడు మాసాలు నడవకూడం దానికి అంతకుముందు మోస్తరుగా నడిచేవాళ్ళం ఇప్పుడు అది కూడా లేదు వీల్ చైర్ కూర్చుని ఇటు తిరగాలి దానికోసం సర్జరీ ఎందుకు కాదు ఆ సర్జరీ అతుక్కునేదాకా నడవకూడదు ఓకే మూడు మాసాలు నడవము ఏదో కింద మీద కూడా అలాగే కూర్చుని ఆ తర్వాత ఆరు మాసాలు ఫిజియోథెరపీ చేయాలి తెలుసా ఈ నోదా doctor do physiotherapy after surgery 6 months jay idhi meeku mundu chepparu ee maata idi evadike idi 70 ela vaadike vidu unnanta kaalam undadu vidiki endukandi vannenu ha i have seen people falling into the pits of discomfort and unhappiness vallu vedanta class ki vastaru ఆ మనసు అక్కడ పట్టు ఎందుకంటే హి ఇస్ caught in the web of uh, this physicians and medicines and all that ఆ శరీరం ఓనే దాంట్లో పడిపోతే ఇంకా డాక్టర్ ని జుట్టు తిరుగుతో ఉన్న అపాయింట్‌మెంట్ లో వైద్యాలంతు మందులు టాబ్లెట్లు వాటికి సైడ్ ఎఫెక్ట్స్ అబ్బో శత్రు కొడుతు అయితే పూర్తిగా అవాయిడ్ చేయగలమా చేయలేము యు కెనాట్ అవాయిడ్ బికాస్ యూఆర్ పార్ట్ ఆఫ్ ఎ సొసైటీ ఆ సొసైటీలో ఉన్నప్పుడు సోషల్ నార్మ్స్ ప్రకారంగా ఈ డైనమిక్స్ నడుస్తుంది ప్రారంభం అనేది ఉండనే ఉంది ఇప్పుడు మరీ నొప్పి తట్టుకోలేకపోతే డాక్టర్ దగ్గరికి పోతారు డాక్టర్ దగ్గరికి పోతే వాడు ఇంకా ఇంజెక్షన్స్ అని టికెట్ ట్యాబ్లెట్లని వాడు ఒక స్కీమ్ మొదలు పెడతాడు ఎంఆర్ఐని ఇదనే అదని బోడంతో డబ్బులు అదొక వెబ్ అది ఆ వెబ్లో ఏముంటుందంటే దిస్ లీడ్స్ టు దాట్ దట్ లీడ్స్ టు దిస్ దిస్ లీడ్స్ టు దాట్ దట్ లీడ్స్ టు దిస్ ఇలాగా హేతుఫలముల యొక్క వెబ్బులో పడిపోతారు బైపాస్ సర్జరీ కూడా అంతే బైపాస్ సర్జరీ అయిన తర్వాత సలహా చెప్తారు చూడండి మీరు కోపం తెచ్చుకోకండి అని చెప్తారు దీనికోసం బైపాస్ సర్జరీ ఏమిటండి కోపం లేకుండా జీవించడము దానికోసం బైపాస్ సర్జరీ అవ్వాలి బైపాస్ మామూలుగా మనం కోపం తెచ్చుకోకూడదు కోపం వస్తే అది పొరపాటు తప్పది చెంపలు వేసుకుని ఉన్నమ శివ సార్లు జపం చేసుకుని ఏదో ఏడవాలి కోపం రాకూడదు వస్తుంది ఎందుకంటే ఒకప్పుడు ఎదరవాళ్ళ యొక్క ప్రవర్తనండి లేకపోతే మనకు ఉండే ఫ్రస్ట్రేషను ఇవో వస్తుంది వచ్చినప్పుడు దాన్ని కంట్రోల్ చేసుకుని ఏదైనా జపం ఏదో చేసుకుని దాన్ని న్యూట్రలైజ్ చేసుకోవాలి అంతేగాని దీనికోసం బైపాస్ సర్జరీ అయిన వాళ్ళ కోపం రాకూడదు బాధలేదు ఆ బైపాస్ సర్జరీ అయితే వాళ్ళు ఏమని చెప్తారు మీరు హాయిగా జీవించవచ్చే చెప్తారు ఇప్పుడు అస్తమానం ఈ చేయి నొప్పి కాలు నొప్పి అని మీరు అనుకుంటున్నారు ఈ ఈ వాల్వ్ సమస్య ఉందండి ఈ వాల్వుని తీసేసి కొత్త వాల్వ్ పెట్టేస్తే రక్తం చక్కగా ప్రవహించేస్తూ ఉంటుంది మీరు హ్యాపీగా జీవించవచ్చు అని చెప్తారు పాపం వాళ్ళు కూడా అలాగే అనుకుంటారు ఇట్స్ దట్ దే ఆర్ డిసీవింగ్ యూ వాళ్ళు అలా అనుకుంటారు దట్ ఈస్ హౌ దే ఆర్ లెడ్ టు బిలీవ్ అండ్ దట్ ఈజ్ హౌ దే మేక్ యూ బిలీవ్ సో యూ గోత్రూ బైపాస్ సర్జరీ బైపాస్ సర్జరీ అయిన తర్వాత వాడికి ఏ తిన్నా వై గుడ్డికి సంబంధం ఏర్లేదు తర్వాత అనేకమైన టాబ్లెట్లు గుప్పించేస్తారు కాబట్టి మల్టిపుల్ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి స్థిమితం ఉండదు మనస్సుకి విశ్రాంతిగా కూర్చోలేడు హ్యాపీగా ఉండలేడు వాడు అలాగా గుండెని పట్టుకుని ఈడ్చుకుంటూ బతుకుతాడు మూడు నెలలకు మూడు నెలలంటే చాలా ఎక్కువ ఉంటాయి మరి నెలకు ఒకసారి తప్పనిసరిగా డాక్టర్ గారికి చూపించుకుంటూ ఉండాలి ఓ బీపీ మెషిన్ కొనుక్కొని ఇంటి దగ్గర పెట్టుకుని రోజు బీపీ చూసుకుంటూ ఉండాలి ఇది పెద్ద వయస్సు వచ్చే కొద్ది ఇవి నవ్వులాట్లో ఉంటాయి కానీ చాలా డేంజరస్ అసమాను బీపీ చూసుకుంటూ ఉండడం బీపీ చూసుకున్నప్పుడల్లా చూ అది యూ స్కి బీట్ బీపీ చూసుకోవడం అనేది చర్చ కారణంగా బీపీ దొరుకుతుంది వెరీ ఇంట్రెస్టింగ్ మనం కాబట్టి ఏం చేయాలంటే ఈ ఆరోగ్యము శరీరం ఆరోగ్యము ఇదంత మనస్సు మానసిక ఆరోగ్యం కూడా హేతు ఫల మానసిక ఆరోగ్యం అంటే ఏమిటి కొడుకులు కూతుళ్ళు అల్లుళ్ళు కోడళ్ళు మనవాళ్ళు వీళ్ళందరికీ ఒక ఒక బ్లూ ప్రకారంగా వీళ్ళందరూ నేను అనుకున్నట్టుగా ఉంటే నేను సుఖంగా ఉంటాను ఇంకా వాడి జీవితంలో సుఖంగా ఇట్ ఈజ్ ఏ ఫార్ములా ఫర్ డిజాస్టర్ ఫార్ములా ఫర్ డిజాస్టర్ ఎందుకంటే బుధుడు చెప్పిన మాట వినరు కొడుకులు అసలేదండరు మనవాళ్ళు అసలేక్కలేరు పూజ పూజ్య స్వామీజీ చెప్తారు చాలా బాగా చెప్తారు ఒక ఆయన స్వామీజీ దగ్గరికి వచ్చి చాలా దుఃఖంతో వచ్చాడు ఎందుకంటే అంత దుఃఖంగా ఉన్నారు ఏమిటంటే మనవడు గ్రాండ్ పా యుఆర్ మ్యాడ్ అన్నాడు మనవడు అన్నాడు పాపం ఈయన మనవాడిని అమెరికా అమెరికా మనవుడు వాడు వాడు అమెరికాలో స్కూల్స్కి వాటికి వెళ్ళి వాళ్ళు వాళ్ళు ఇంకో స్వరంలో ఉంటారు వాళ్ళు ఈ అమెరికా పిల్లలు ఉన్నారు వాళ్ళు ఇండియా అని అనుకోవడమే తప్ప వాళ్ళ ధోరణ వేరే ఉంటుంది వాళ్ళ సంస్కారాలు వేరే ఉంటాయి అవి ఈయన వెళ్ళాడు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళి ఈ మనవణ్ణి పిలిచి ఒళ్ళో కూర్చోబెట్టుకుని ముద్దాడదామని ట్రై చేస్తే ఒకటి రెండుసార్లు వాడు అబ్బులైజ్ చేశాడు వాళ్ళు ఇష్టపడరు అలాగా ఊరికే అలాగ దగ్గరికి తీసేసుకోవడాలు అలా ఇష్టపడరు హౌడుయుడు హౌడుయుడు అని అలాగ ఊరుకోవడమే తప్ప అంత మరై సో దై డోంట్ లైక్ ఇట్ చాలా ఇండిపెండెంట్గా ఉంటాం పిల్లలు కూడా చాలా ఇండిపెండెంట్గా ఉంటారు ఓసారి కథలో కథ ఒకసారి నేను ఫ్లారిడా వెళ్ళా ఏదో మూడు రోజుల క్లాసులు మొట్ట గృహస్థుల ఇళ్లలో మామూలుగా మకాన్ చేయడం కంటే ఏదైనా హోటల్లో ఉండటం తేలిక నేను అలాగే చేస్తాను గృహస్థుల ఇళ్లలో ఉండే సందర్భం చాలా తక్కువ ఇంకా సుతరాము భార్యాభర్త తప్ప ఇంకెవళ్ళు లేరు పెద్ద ఇళ్ళు అంటే పర్వాలేదు కానీ లేకపోతే ఈ పిల్లలు వాళ్ళు ఉన్న గృహస్థుల ఇళ్లలో మనం దూరి దాంట్లో ప్రవేశించకపోవడమే సాధువులకు అనుకూలం కాదు కానీ నా ప్రారంభం బాగలేక నేను అలాంటితోటి అవ దాంట్లో ప్రవేశించాను నాకు ఆయన ఆ యజమాను నేను వెళ్ళగానే నేను ఎయిర్పోర్ట్ నుంచి వెళ్ళాను కారులో తీసుకువెళ్ళారు ఓ రూమ్ ఇచ్చాను నాకు ఆయన రూమ్ ఇవ్వాలి కదా మరి రూమ్ అటాచ్డ్ బాత్రూము నా సామాన్ అంతా నేను పుస్తకాలన్నీ క్లాసెస్ పుస్తకాలు నా ధోరణి నాకు సో పుస్తకాలు నా వస్త్రాలు ఇదంతా పెట్టుకుని నేను ఉన్నాను ఈ లోపల అమ్మాయి స్కూల్ నుంచి వచ్చింది అమ్మాయి రూమ్ వీళ్ళు ఏమనుకున్నారంటే ఇంకో చిన్న రూమ్ ఉంది ఆ అమ్మాయిని ఆమె పుస్తకాలు అన్ని అక్కడికి షిఫ్ట్ చేశారు అమ్మాయి వచ్చేప్పటికే చూడమ్మా నువ్వు ఈ రెండు రోజులు అక్కడ ఉండు స్వామీజీ ఆ రూమ్ లో ఉంటారని అమ్మాయికి చెప్పారు అమ్మాయి ఏడు అమ్మాయి అమ్మాయి షీ స్టార్టర్డే బిగ్ రక్కస్ నథింగ్ డూయింగ్ నా రూమ్ పనికి నేను ఏదో పోవాలనుకున్నా ఏదో పిల్లలు తల్లిదండ్రులు ఇలా ఏడుస్తారు ఇది ఎప్పుడు ఉండిదే అనుకుని నేను పట్టించుకోలేదు నేను ఏదో నా పుస్తకం నేను చూసాను నాకు కొంచెం పెనిటరేట్ అవ్వదు ఈ ట్యూబ్ లైట్ వెలగడం ఆలస్యం కొంచెం పెనిటరేట్ కాలా సరే మొత్తానికి ఆఖరికి ఆ గ్రాండ్ పా వచ్చాడు నా దగ్గరికి తల్లిదండ్రులు గ్రాండ్ పా కప్పచెప్పాను ఈ సమస్య మీరే పరిష్కరించాలని ఆయన నా దగ్గరికి వచ్చాడు నేను ఏదో పుస్తకం చూసుకుంటున్నాను ఇంకో గంటలో క్లాసు ఆ స్వామీజీ మీతోటో మాట ఆ చెప్పండి ఏమిటి ఏమిటి సమస్య ఏమైనా ఉందా నేను అనుకుంటున్నా అక్కడ సభా సభ అదేదన కాదు మకాన్ విషయంలోనే సమస్య సమస్య ఉంది రూమ్ నాకైతే బానే ఉంది ఐ హెరీ కంఫర్టబుల్ బీ ఐ ఐ కెన్ జస్ట్ బిల్ హ్యాపీలీ ఫర్ త్రీ డేస్ వట్ ఈస్ డ్యాట్ అలా కాదు ఆ అమ్మాయికి సమస్య ఓ వట్ ఈస్ హర్ ప్రాబ్లం ఎనీవే ఈ టుక్ ఫార్ ది మెసేజ్ టు సింక్ ఇన్ అప్పుడు నేను చెప్పాను అబ్బే నో ప్రాబ్లం ఐ విల్ షిఫ్ట్ అని నేను అక్కడ ఆయన ఉండగానే షు సజ్ చేశాను అంతా రెడీ చేసి మళ్ళీ నా రూమ్ సూట్ చేసి చూపెట్టుకుని చెప్పండి ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్దామంటే అక్కడికి అంటే అప్పుడు ఆయన తన రూమ్కి తీసుకెళ్ళాడు ఇంకా వేరే స్పేర్ రూమ్ లేదు తన రూమ్లో ఒక సగం ఆయన ఓ సగం కాదు ఇట్స్ ఓకే సో ఐ అడ్జస్ట్ ఎందుకు చెప్పారో నాకు తెలియదు ఈ కథ కథలో కథ సో ఈ రకంగా గ్రా అది గ్రాండ్ పా యు యూఆర్ మ్యాడ్ అంటే అని అన్నారు నేను పిచ్చివాడిని అని అన్నాడండి వాడు నేను అమెరికా నుంచి వీళ్ళని ప్రేమిస్తూ నేను వచ్చాను నేను పిచ్చివాడిని అన్నాడు అన్న మనవుడు అని స్వామీజీ దగ్గరికి వచ్చి కళ్ళనీళ్లు పెట్టుకున్నాడు ఆయన పెద్ద అభిమానవంతుడు అప్పుడు స్వామీజీ చెప్పారు అలా కళ్ళనీళ్లు పెట్టుకోపాయా నీకేమి పిచ్చాయేమి ఆయన ఆ కుర్రాడు ఈ డజన్ it doesn't mean it he is pillalallage untaru manner of speaking tarvata nu vadini em chesava ani in adigaru villa chesina marala ala cheyko untu nu endukante pillalu vallu chala independent ga untaru nu vachi vallu guchcha pettukobunte vadi ishtapadu vadu hygiene edo untundi vadi grandpa grandpa no osade sochranaku sare alaga parents de alantado dani alogotapadu untaru vadi తర్వాత వాళ్ళు ఎలా ఉంటారంటే చాలా ఫార్మల్గా ఉంటారు ఇండియన్స్ చాలా ఇన్ఫార్మల్గా ఉంటారు వాళ్ళు చాలా ఫార్మల్గా ఉంటారు ఆ ఫార్మల్ మనం అర్థం చేసుకోవాలి వెళ్ళి అలా వాటేసుకుంటానంటే అది పద్ధతిగానే అమెరికాలో అనివే ఈ కథంతా ఏం చెప్పానంటే హేతు ఫలావేశంలో చిక్కుకుపోతూ మన సంసారంలో వన్ థింగ్ నీడ్స్ టు అనదర్ అనదర్ లీడ్స్ టు అనదర్ అనదర్ లీడ్స్ టు అనదర్ ఇట్స్ ఏ కాంప్లెక్స్ వెబ్ ఆఫ్ సాధన సాధ్య శంకరులు అన్నారు చోట గాడ్ బ్లెస్ sadhana సాధ్య రూప సంసార సాధనాలు సాధ్యాలు ఇదో ఇది సాధనం దాన్ని బట్టి ఇది వచ్చింది అంటే హేతుఫల బృహదరణ భాషలో ఉంటారు కాబట్టి మనం హేతుఫలావేశాలు పెట్టుకోకూడదు ఎప్పటికప్పుడు క్లీన్ మైండ్ ఎప్పటికప్పుడు క్లీన్ స్లేట్ క్లీన్ మైండ్ అందరూ ఆత్మస్వరూపులే శత్రువు ఉన్నవాడు లేడు అందరూ మిత్రులే అందరూ ఆత్మస్వరూపులే ఎప్పటికప్పుడు క్లీన్ మైండ్ నేను గమనించాను కొంచెం స్వామీజీ అలా ఉంటారు ఆయన వెరీ అమేజింగ్ అట్ మీ కెపాసిటీ కాబట్టి ఆ హేతు ఫలా విషయం పెట్టుకోరు ఆయనతో ఎవడైనా దెబ్బలాడాడు అనుకోండి వీళ్ళు దెబ్బలాడుతూ ఉంటారు బ్రహ్మచారులు దెబ్బలాడేవాళ్ళు ఉంటారు ఏదో సందర్భంలో దెబ్బలాడతారు ఆ దెబ్బలాడిన అయిపోయిన వారం రోజుల తర్వాత మళ్ళీ వెళ్ళి దండం పెడతారు దండం పెడితే బాగుందా అని ఆయన మళ్ళీ మామూలుగానే ట్రీట్ చేస్తారు తప్ప ఆ పాతది మనస్సులో పెట్టుకోరు అది సామాన్యమైన విషయమేం కదలో చాలా కష్టం అలా ఉండటం నాన్ జడ్జిమెంటల్గా కాబట్టి అంటే హేతు ఫలాశయానికి దృష్టాంతం అవ్వచ్చు కాకపోవచ్చు అదొక ఇట్స్ ఏ స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ బట్ మన సంసారంలో ఈ హేతు ఫలావేశాన్ని నేను మీకు సరైన దృష్టాంతాలు ఇవ్వగలిగానా ఇంతవరకు చెప్పిన దృష్టాంతాలు మీకు పాయింట్ వచ్చింది నా మనస్సుకి అలా అంత కాంప్లెక్స్గా ఉండకూడదు అండి ఇమోషన్స్ చాలా సింపుల్గా ఉండాలి ఎటు కృష్ణమూర్తి గారు అనేవారు చూడు బాహ్యంగా సింపుల్గా ఉండాలి సింపుల్ లైఫ్ ఉండాలి సింపుల్ ఫుడ్ సింపుల్ డ్రెస్ అండ్ సింపుల్ డెల్లింగ్ అండ్ సింపుల్ లివింగ్ హ్యాబిట్స్ సింపుల్గా ఉండాలి కాస్ట్లీ పెట్టుకోకూడదు బర్త్డేలు పార్టీలు లేకపోతే ఖరీదైనటువంటి ఫ్యాషన్లు ఇలా పెట్టుకోకూడదు డబ్బు ఉన్నా పెట్టుకోకూడదు డబ్బు పాయింట్ కాదు అక్కడ వాట్ యూ ఆర్ లూజింగ్ ది మనీ ఈజ్ నాట్ ది మనీ ఈజ్ నా థింగ్ బట్ యూఆర్ కాట్ ఇన్ మై వెబ్ ఆఫ్ హేతు అండ్ ఫలా యూ విల్ బీ ఇన్ ట్రవుల్ అంతకంటే ఆ డబ్బు ఎవరికైనా ఇచ్చేసి దానమో ధర్మమో చేస్తే మంచిది తప్ప ఎనీవే సో చాలా సింపుల్గా ఉండాలి అవుట్ వర్డ్లీ నెంబర్ వన్ ఆయన దిడ్డుకు వస్తునీ అవుట్వర్డ్ సింప్లిసిటీ సరిపడదు ఇన్ వర్డ్లీ యూ షుడ్ బి వెరీ సింపుల్ కొంతమంది అవుట్వర్డ్లీ వెరీ సింపుల్ కౌపీన దారిగా ఉంటాడు కానీ లోపల ఎంత కాంప్లెక్స్గా ఉంటారంటే చాలా కఠినమైనటువంటి ధర్మాధర్మ వివక్ష వీడు ధర్మం చేశాడు వీడు అధర్మాత్ముడు వీడు పుణ్యాత్ముడు వాడు పాపాత్ముడు అంటో వీడు మనవాడు వీడు పరాయి వాడు అంటో వీడు యోగ్యుడు వాడ యోగ్యుడు మేక్షుడు ఇది అది చాలా కాంప్లెక్స్ సిస్టమ్ ఆఫ్ థింకింగ్ వెరీ కాంప్లెక్స్ డిమిజివ్ అలాగే ఉంటారు వెరీ కాంప్లెక్స్గా ఉంటారు లోపల పైకి మటుకు చాలా సింపుల్గా ఉంటారు కౌపీనధారిగా ఉంటారు లోపల చాలా కాంప్లెక్స్గా ఉంటారు హరీ మళ్ళీ పద్ధతి కాదు సో హృదయంలో కూడా ఇమోషన్స్ అన్నీ కూడా చాలా లూజ్గా ఉండాలి ఎందుకో తెలిసిన ఎనీ సింగిల్ ఎమోషన్ ఈజ్ ట్రాన్సిటరీ అది తాత్కాలికము క్షణికము దాంట్లో వాస్తవికత లేదు ఏవన్న చిత్తజాధర్మా చిత్తం చాపి నధర్మజం ఏముందండి దీంట్లో బాహ్య ధర్మ బాహ్య వస్తువుల వాస్తవికత లేదు వాటి వల్ల కలిగేటువంటి మానసికమైన పరిణామములందు కూడా వాస్తవికత లేదు ఉన్నదంతా ఒకే ఒక ఆత్మ చైతన్యం తప్ప మరి ఏమీ లేదు కాబట్టి దీనికోసం కాంప్లెక్స్ ఇమోషన్స్ ఉండకూడదు ఉంటాయి మనిషి మనస్సు కొంత అలాంటి దోషాన్ని కలిగి ఉంటుంది బట్ విషు డ్రై జబో అంతట్ మంచిది సో ఈ హేతుఫలముల ఆవేశము సాధన సాధ్యముల ఆవేశం ఉన్నంత వరకు కొత్త కొత్త హేతుఫలాలు పుట్టుకొచ్చేస్తూ ఉంటాయి పుట్టుకొచ్చి ఆ విధంగా మీరు సంసారంలో మరింత బిగుసుకుపోతారు కానీ దీనికి ఆపోజిట్ ఏమిటంటే వైరాగ్యం ఏమిటి వైరాగ్యము క్షీణే హేతుఫలావేశే హేతుఫలముల ఆవేశం క్రమంగా క్షీణించుకుంటూ పోతే కొత్త కొత్త హేతుఫలాలు పుట్టవు సో అప్పుడు మీరు నిర్మలంగా స్వచ్ఛంగా జ్ఞానైనా ఆకాశ కల్పేనా అన్నట్లుగా అలా శుద్ధ చైతన్య స్వరూపులుగా మిగిలి ఉంటారు గొప్ప నిధిధ్యాసనం భాష్యకారులు అవుతారు ఏ పునః హేతుఫల అభినివిష్టా ఈ అభినివేశ అన్నది అభినివిష్టా అభినివిశ్చ అని సూత్రం అవుతుంది కారకాల్లో అభినివిష్ అనేది ఒక యూనిట్ అభినివిష్ తప్ప చేస్తే అభినివిష్టా అవుతుంది అభినివిష్ అనే ఉపసర్గులతో కలిపి అంతా కలిపి ఒక యూనిట్ అది అదేదో ఉంది అధ్యయన అధ్యయనం ఉన్నప్పుడు ఆ ధాతువుకి అది ఉపసర్గ ఎప్పుడు కలిసే ఉంటుందన్నట్టుగా దీనియందు కూడా ఎప్పుడు అలాగే ఆ ఉపసర్గలు కలిసే ఉంటాయి అభినవేశ్ సో అభినవేశము గుణం వస్తే అభినవేశము సో అభినివేశము అంటే ఆగ్రహము అంటే పట్టుదల గట్టిగా పట్టుకోవడం అది ఉండకూడదు అభినవే అధ్యవసాయము అంటే యోగ్యమైన విషయాన్ని జ్ఞాన సంబంధించిన విషయాన్ని గట్టిగా పట్టుకుంటే దాన్ని అధ్యవసాయము నిశ్చయ బుద్ధి అంటారు అది ఉండాలి వ్యవసాయాత్మిక బుద్ధి ఏకైక గురునందన అంతేగాని అభినవేశము ఉండకూడదు అభినవేశము అంటే సంసారమునందు ఆగ్రహము అంటే ఏమిటి ఈ డబ్బు ఇలాగే ఉండాలి ఈ భోగాలు ఇలాగే ఉండాలి అనే అభినవేశం మా కుర్రాడు ఎంసెట్లో ఫస్ట్ హండ్రెడ్ వచ్చేయాలి గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజీలో కంప్యూటర్ వచ్చేయాలి ఇవన్నీ అభినివేశాలు గృహస్థుల అభినవేశాలు ఆ విధంగా ఉంటాయి సో హేతువునందు ఫలమునందు ముందు ఫలం కావాలి ఫలమునందు అభినవేశం దానిని బట్టి హేతువునందు అభినవేశం నిర్మాణం అవుతుంది అలా ఒకదాని నుంచి ఒకటి అలా లింకులు అలా పెట్టుకుంటూ పోతారు ఈ విధంగా ఎవరైతే హేతు ఫలముల ఆగ్రహాన్ని కలిగి ఉంటారో వాళ్ళకి స్కిమ్స్ యా వాళ్ళకి ఏమవుతుంది ఏమవుతుంది అంటే కిం శాత్ ఏమవుతుంది అంటే ఏం లాభం కలుగుతుందని కాదు ప్రశ్న వాళ్ళకి కలిగే అనర్థమేమిటి అని ప్రశ్న ప్రశ్నలో కిం శాతంటేదో మంచిదో వచ్చి ఒళ్ళో పలా వాళ్ళు ఏవో పడతాయి కాదు వాళ్ళకు కలిగేటువంటి అనర్థమేమి అని ఆ ప్రశ్న ప్రశ్న యొక్క తాత్పర్యం ఇప్పుడు కొందరిలో కర్మావేశం ఉంటుంది కర్మావేశం అంటే కర్మ చేయాలి కర్మ చేయాలని ఆవేశంలో ఉంటారు మీరు ఎరుగుతుంది అది మనందరిలోనూ ఉంటుంది కర్మావేశం ఈ కర్మావేశం ఉన్నవాళ్ళు పుణ్యపాపముల బంధంలో పడిపోతారు పుణ్యం చేసేస్తూ ఉంటారు పాపం కూడా వెనకాలను తగులుకుంటూ ఉంటుంది పెద్ద పాటు పాపం ఉంటుంది కర్మావేశంలో ఉన్నంత కాలము పుణ్యపాపములు తప్పవు అదే కొంతమందికి దేహావేశం ఉంటుంది ఈ ఆవేశ శబ్దాన్ని నేను వివరిస్తున్నాను దేహావేశం అంటే ఏమిటి ఈ దేహము దాని ఆకారము దాని మెయింటెనెన్సు దాని అపియరెన్సు దాని రక్షణ దాని భోగము వీటితో సతమతం అయిపోతూ ఉంటారు కొంతమంది పొద్దున్న లేచి ఆరింటికి లేస్తారు లేచి కాఫీ తాగేసి అరగంట సేపు గెస్ట్ అడిగేటం అలా గీసి గీసి గీసి ఏమిటంటే అలాగే మొన్నగా నిజమేగా లాడిపోతూ ఉండాలి ఏమిటది మొన్న ఆడిపోతుంది మళ్ళీ మొమ్మ మళ్ళీ ప్రారంభం బ్రహ్మచారులు అయి ఉండి ఆ టైంలో ఏదైనా గాయత్రి చెప్పవాలి ఏదైనా మొంత నమ్మకని చెప్పాలి చెప్పకని చెప్పాలి లేకపోతే చదువుకోవాలి కానీ దీనే బట్టు కూర్చుంటే ఎక్కడ కుదురుతుంది కొంతమంది అద్దం ముందు పావు గంట నిలబడతారు ఏమిటి అద్దం ముందు పావు గంట ఏం చేస్తారు పావుగంట అద్దమే అక్కర్లేదు అయినా పోనీ ఏదో బొట్టు పెట్టుకునేప్పుడు కొంచెం వంకర కెంకరగా ఉంటే బాగుంటుంది కాబట్టి అద్దం చూసుకుని ఇలా పెట్టుకుంటే అయిపోయి ఓ రెండు అంత కూడా అక్కర్లా అద్దం ముందు నిలబడి ఊరికే అలంకారం చేసేసుకోవటం అది దేహావేశము పురుషులు కానీ స్త్రీలు కానీ సో అలాగా తర్వాత ఏజ్ ఏజ్ పెద్ద సమస్య ఏజ్ రాకూడదు శరీరానికి రోగం రాకూడదు దేహానికి వయస్సు రాకూడదు ఎలా గురుతుంది ఏజ్ పెద్ద సమస్య మళ్ళీ బర్త్డే పెద్ద హడా ఏజ్ రాకూడదు కానీ ని వచ్చేస్తూ ఉన్నాయి ఎలా కుదురుతుందండి ఎలా బర్త్డే బర్త్డే అంటే భారతీవాళ అది ఉత్సాహం బర్త్డే అంటే ఉత్సాహం కానీ ఏజ్ వస్తుందని భయం సో ఈ విధంగా జన్న మృత్యుభయం అలాగా డైమోకల్స్ సోద్దులాగా అలా వెళ్లాడుతూ ఉంటుంది మృత్యుభయం నేను చచ్చిపోతాను ఇదంతా దేహావేశం ఆవేశం సంసారంలో మరి ఉంటాయి తర్వాత సుఖావేశం నాకు సుఖమే కావాలి సుఖావేశం దుఃఖావేశం అంటే దుఃఖం వచ్చిందనుకోండి ఇంకా పట్టలేకపోవడం దుఃఖాలు ఎవరో పోయారు ఆ పోతారు ఏమైంది అలా ఉండిపోతారా ఏమన్నానా సరే ఓ ఓసారి ఓ కంట ఓ నీరు కంటంపట ఓ నీటి చుక్క అయ్యో మహాత్ములు వారు లేరు లేకపోతే జీవితంలో నాకు ఉపకారం చేశారు వారు స్వర్గస్థులయ్యారు అని ఓ కంటింపట ఓ నీటి చుక్క అది ఎలాగా వస్తుంది అది ఓసారి తుడిచేసుకుంటే అయిపోతుంది కొంచెం హృదయం భారం అనిపిస్తుంది ఈశ్వరుణ్ణి స్మరించే నమశివాయ మంత్రమో ఏదో జగాయత్రి మంత్రమో ఏదో కొంతసేపు జపం చేసుకుంటే అయిపోయి అంతేగాని దాని గురించి ఊరికే దుఃఖావేశం అయిపోయి కట్టలు తెంచేసుకున్నాయి ఇప్పుడు సాయిబాబా గారు ఆయన దేహత్యాగం చేశారు ఉప మహాత్ములు ఉప మహాపురుషులు వారు దేహత్యాగం చేసినప్పుడు ఓసారి ఈశ్వరుడికి నమస్కారం చేసి ఈశ్వరు నామాన్ని స్మరించి కానీ ఇది ఈశ్వరుని యొక్క సంకల్పం అలా ఉంది అని స్మరించి వదిలేయాలి తప్ప ఇంకా అక్కడి నుంచి దొల్లేసి హడావిడి చేసేస్తే అది పద్ధతి కాదు ఎవరైనా పెద్ద పెద్ద రాముడు కృష్ణుడు అవతారాలన్నీ పరిసమాప్తి చెందేశాయి కదా ఇంట్లో ఎవరూ ఎక్సెప్షన్ లేదు కాబట్టి దుఃఖావేశం కూడా మంచిది కాదు ఇలా గుండెలు బాధేసుకోవడం అలాగా కాదు తర్వాత రాగావేశము అంటే ఇంటెన్స్ అటాచ్మెంట్ డైమండ్ రింగ్ ఒకటి కొనుక్కోవడం ఇంకా అక్కడి నుంచి వీడి ప్రాణమంతా డైమండ్ రింగ్ మీదే ఉంటుంది అలాగే తర్వాత లేకపోతే నాకు నా గర్ల్ ఫ్రెండ్ బహుమానంగా ఇచ్చిందన్న ఓహో వస్తూ కొట్టుకున్నాయి మీరు బతుకు అంతా దాన్ని చూసుకుంటూ గడుపుతాడు అలాంటి అటాచ్మెంట్లు ఉండవు బ్రహ్మచారులకేవో ఉంటాయనుకోండి వయస్సు వచ్చిన వాళ్ళకి వివేకవంతులకి అలా ఉండకూడదు ఒక ఆయన ఉండే ఒక ఆయన ఉండి ఆయన దగ్గర పాన్ డబ్బా ఉండేది పాన్ డబ్బా రెక్టాంగులర్ స్టీల్ డబ్బా పెద్ద విషయం ఏం స్టీలో విండో దాంట్లో ఏముంటాయి తమలపాకులు తర్వాత చెక్కలు పొగాకు ఆ పాన్ మెటీరియల్ అంతా ఉంటుంది అది భద్రంగా పట్టుకుని అది ప్రేమగా ఉంటుంది ఆయన చెప్పేవాడు నాకు నా కూతురు కొడుకు నా బర్త్డేకి పార్టీ ప్రజెంటేషన్లో ఇచ్చారు ఈ పాన్ డబ్బా దాన్ని గొప్పగా చూపించేవాడు గొప్పగా చెప్పేవాడు ఆఖరికాయనకి త్రోట్ క్యాన్సర్తో పోయాడు ఆ థ్రోట్ క్యాన్సర్ కూడా పాన్న వాళ్ళడం వల్లే వచ్చింది అని వాళ్ళు డాక్టర్లు చెప్పారు వాళ్ళు డాక్టర్లు ఏం చేశారంటే సర్జరీ చేద్దామని ఓపెన్ చేశారు సర్జరీ చేసి సెటింగ్ చేద్దాం క్యాన్సర్ని సెట్ చేస్తే కొంతకాలం చేయిస్తాను ఓపెన్ చేశారు మరి ఎలా ఓపెన్ చేశారో చేశారు చేసి ఆ ఇక్కడ సర్జరీ చేసి ఏమీ లేదని మళ్ళీ క్లోజ్ చేసేసి ఇంటికి పంపించేశారు ఏమిటండి అలా ఎలాగా అంటే ఏం సర్జరీ చేద్దామని అనుకున్నాం అండి కానీ ఈయన పాను నవిలి నవిలి నవిలి అక్కడ సర్జరీ చేయడానికి ఏం మిగల్లేదు అక్కడ క్లోజ్ రిటెన్ చాలా దురదృష్టం ఈ పాండబ్బా మీద పెద్ద ప్రేమ సో ఈ తల్లి పిల్లలు కూడా అటాచ్ అయ్యి ఏమిటి ప్రజెంటేషన్ ఇటువంటివి ఇలాంటి సంసారంలో ఈ హేతు ఫలావేశం అన్నది చూసారా ఇది చాలా జిడ్డు వ్యవహారం లో ఉండకూడదు ప్రేమ ఉండాలి తప్ప ఈ రకమైన రాగాల్లో అటాచ్మెంట్లో ఉండకూడదు రాగావేశము ద్వేషావేశము ద్వేషావేశం ఆ పేరు చెప్తే అగ్గి మీద గుగ్గిలం అయిపోతూ ఉండడం ఫలానా వాళ్ళ పేరు చెప్తేనేమో ఇంకా ఆ పేరు చెప్పకున్నాను ఆ పేరు అనొద్దు ఈ పొలిటికల్ని ఉంటారు వాళ్ళు చాలా ద్వేష బుద్ధితో ఉంటారు అది తప్పదు అలా ఉండకూడదు సో ఎవరైనా ప్రతి వాళ్ళనూ గుణం దోషం అన్నీ ఉంటాయి ద్వేషం ఉండకూడదు పగ ఉండకూడదు పగ తీరింది అనకూడదు తప్పు చాలా తప్పదు పగేటి ద్వేషావేశం వాళ్ళ మీద పగ ఉండకూడదు ఎంతటి దుష్టుడైనా కూడా పగ ఉండరాదు దుష్టుడు వాడి పాపకర్మని వాడు అనుభవించాడు వాడు ఈ లివ్డ్ బైదిగాను అండ్ డైట్ బైదిగాని దాంట్లో పగానే మాట ఉండకూడదు ద్వేషావేశం వీటి అన్నింటి తాత హేతు ఫలావేశం హేతుఫలావేశం ఉండకూడదు జీవితంలో ఈ ఇన్సిడెంట్స్ ఉంటాయి చూసారా ఘటనలు ఒకదాని తర్వాత ఒకటి వస్తూ ఉంటాయి వాటికి వాటికి ఏదో ఇంటర్గ్రేట్ కనెక్షన్స్ ఏవో ఉంటాయి ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ బికాస్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఎల్స్ దాన్ని ఒక ఫిలాసఫర్ చెప్పాడు నాకు గుర్తు రావట్లేదు క్యాలిఫోర్నియా డెజర్ట్లో ఏదో టెంపరేచర్స్ తగ్గిపోవడం మూలంగా ఇండియాలో మాన్సూన్లో తేడా వచ్చింది అని చెప్పాడు అలాంటిదిదో చెప్పాడు ఏటది లాగే ఈ కనెక్షన్ ఏమిటి అంటే దానికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు అక్కడ డెజర్ట్లో అయిన దానికి If that leads to this, this leads to this, this leads to this, the uh, salagogarada, the steps are up to Indian monsoon, affect time. Allowed. Everything happens because of everything else. Searching for specific causes is the habit of the mind. The mental habit, I think. Not a good habit. Everything happens because of everything else. Kabat-i, Kabat-i, ఇదిగో ఇది హేతువో ఇది ఫలము అలా ఉండకూడదు హేతు ఫలావేశం ఉండకూడదు ఇప్పుడు పరీక్ష పోయిందనుకోండి అదిగో ఆ టీచర్ ఆ టీచర్ సరిగ్గా పాఠం చెప్పలేదు కాబట్టి పరీక్ష పోయింది పదండి వాడి ఇంటి మీద వెళ్ళిపోయి రాళ్ళు వేసేద్దాం పదండి చూస్తున్నాం మనం సమాజంలో దీన్ని హేతు ఫలావేశము ఉంటాం పరీక్ష పోయింది దాంట్లో ఆ టీచర్ పాఠం సరిగ్గా చదువుకోకపోవడం ఇస్ వన్ ఆఫ్ ది రీజన్స్ వన్ ది రీజన్స్ could రీజన్స్ ఆర్ మే నాట్ బి రీజన్ అట్ ఆల్ మేబీ లెట్ అస్ సే ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది రీజన్స్ అంతేగాని వాడి మూలంగానే ఇదంతా అయిందని వెళ్ళి వాడి మీద రాళ్ళు వేసేయటం ఇదంతా కూడా సమాజంలో చాలా వికృతులు ఇవన్నీ కూడా డిస్ట్రాక్షన్స్ మన జీవితంలో ఇటువంటి హేతు ఫలావేశం తగ్గదు కాబట్టి హేతు ఫలావేశం గల వాళ్ళకి ఏమిటవుతుంది ధర్మాధర్మాఖ్య హేతో అహం తా మన ధర్మాధర్మ తత్ఫలం కాంతచిత్ జా భోక్ష్యే నేనింతవరకు లౌకికమైన హేతుఫలవేశాన్ని చెప్పాను శంకరుడు వైదికమైన హేతు ఫలావేశాన్ని చెప్తున్నారు మరి అలాగే ఉంటుంది శంకరుడు చెప్పేది అలాగే ఉంటుంది మనం లౌకిక దృష్టాంతాలు నేను చెప్పాను ఎందుకు చెప్పానంటే లైఫ్ హ్యాజ్ టు బికమ్ ఈజీ ఈజీ ఆ లైఫ్ లైట్గా ఉండాలి బరువు పెంచుకోకూడదు ట్రావెల్ లైట్ అంటారు రైల్లో ఎక్కితే ట్రావెల్ లైట్ అని అలాగే మన జీవితం యాత్ర సుఖంగా ఉండాలి అంటే లైట్గా ఉండాలి ఇమోషన్స్ లైట్గా ఉండాలి అటాచ్మెంట్స్ లైట్గా ఉండాలి ఆవేశం ఉండకూడదు దేని మీద కూడా రాగ ఆవేశం ఉండకూడదు ద్వేష ఆవేశం ఉండకూడదు ఎదురువాడు తప్పు చేశాడనుకోండి నాన్న తప్పు రాయిదని చెప్తాము వింటాడో వింటాడు కొన్ని ఈ వేళ వినకపోతే తర్వాత వింటాడు మనం కొంతమంది మనం చెప్తే వినరం వాళ్ళకి చెప్పి ఇట్లాగే దేవుడు చెప్తాడు అప్పుడే వింటాను దేని మీద ఆవేశం ఉండకూడదు చలో ఐసాహుతో వచ్చా అని చెప్పేసి ఊరుకోవాలంతే ఎనీవే వాటెవర్ సో భవిష్యకారులు ఈ హేతు ఫలావేశం కర్మ కర్మఫలము కర్మవాదుల యొక్క హేతు ఫలావేశం చాలా జిడ్డుగా ఉంటుంది సో కర్మలు చేస్తూ ఉంటారు కర్మఫలాల కోసం కర్మలు చేస్తూ ఉంటారు ఏవేవో కర్మలు చేస్తూ ఉంటారు ఇప్పుడు సత్యనారాయణ వ్రతం ఉందనుకోండి మంచి వ్రతం చక్కగా గృహస్థులైన వాళ్ళు ప్రేమగా నిష్టగా ఆ సత్యనారాయణ వ్రతం అనే ఒక కల్పం ఉన్నది దాన్ని పూజ చేసుకుని చక్కగా ప్రసాదం చేసుకుని నలుగురికి పెట్టుతామని తినచ్చు కదా ఇప్పుడు సత్యనారాయణ వ్రతం కంటే మోర్ పవర్ఫుల్ వ్రతం ఒకటి పట్టుకొచ్చారు అదేమిటంటే సత్యదత్త వ్రతం దీన్ని పేరుడి అంటారు దాని పేరు సత్యదత్త వ్రతం ఇవి కొత్తది మళ్ళీ ఎందుకు సత్యనారాయణ వ్రతమే చాలుగా అంటే దానికంటే మోరు పవర్ఫుల్ ఇది ఏమిటి పవర్ఫుల్ అంటే అది చేస్తే కోరికలు తీరకపోయినా ఇచ్చేస్తే కోరికలు పట్టుపడకుండా తీరిపోతాయి ఏంటి ఏం కోరికలు తీరడం అండి సో ఈ విధంగా ఈ కర్మ ఫలాదేశంలో ఉన్నవాళ్ళు ఇలాగే ఉంటారు సో ఇక్కడ శంకర్లు చూడండి ధర్మ అధర్మములు హేతువులు ధర్మం వల్ల స్వర్గం వస్తుంది అధర్మం వల్ల పాపం వస్తుంది నరకం వస్తుంది నేను కర్తను కర్త అయితే కానీ ధర్మాధర్మ అభినవేశం ఉండదు కర్తృత్వావేశం ఉంటేనే ధర్మాధర్మ అభినవేశం ఉంటుంది స్వర్గ నరకాభినవేశం ఉంటేనే ధర్మాధర్మ అభినవేశం ఉంటుంది అంటే భోక్తృత్వావేశం ఉంటే స్వర్గ నరకాభినవేశం ఉంటుంది ఎంతసేపు భయం నేను నరకానికి వెళ్ళిపోతానేమో గోదానం చేయాలి నరకానికి వెళ్ళకూడదు యజ్ఞం చేయాలి నర లేకపోతే కాశీయాత్ర చేయాలి స్వర్గానికి పోవాలి ఇది భోక్తృత్వ ఆవేశం దాన్ని బట్టి ఈ ధర్మాధర్మముల ఆవేశం పుణ్యపాపముల ఆవేశం దానికి ధర్మాధర్మముల ఆవేశం ఏమిటి నేను కర్తని ఈ ధర్మం చేశాను ఆ ధర్మం చేశాను ఆ పాపం చేశాను ఈ ధర్మం చేశాను అంటూ ఈ రకంగా ఈ కర్తృత్వావేశము భోక్తృత్వావేశము ధర్మాధర్మ ఆవేశాన్ని పుణ్యపాప ఆవేశాన్ని క్రమంగా కలిగిస్తూ దీంట్లో చిక్కుకుని ఉంటారు మనుషులు దాంతో ఏమవుతుంది ఇప్పుడు కర్మ చేసి కూర్చుంటాను కాలాంతరంలో ఫలం లభిస్తుంది ఎక్కడ ఈ దేహంతో లభించదు కదా కాబట్టి ఇంకొక ప్రాణినికా నికాయమంటే సముదాయం అక్కడ గంధర్వుల్లోనో యక్షుల్లోనో ఎక్కడో పుట్టి వాళ్ళ మధ్యలో పుట్టి ఆ డ్యాన్స్ పార్టీలోవి నడుస్తూ ఉంటాయి అక్కడ ఏదో ఎంజాయ్ చేసేస్తాను అనే ఒక ఆవేశం ఇదంతా కూడా ఇది చాలా జిడ్డు వ్యవహారం బరువు ఈ బరువు కింద మనుషులు నలిగిపోతూ ఉంటారు మనకు కనపడతారు ఈ బరువులో నలిగిపోతూ ఉంటారు ఇది యావద్ధేతుఫలయో ఆవేశ హేతుఫల ఆగ్రహ అది ఈ విధమైన ఆవేశం హేతువునందు ఫలమునందు ఆవేశం ఆవేశము అంటే ఆగ్రహము అని అర్థం అంటే ఏమిటి ఆత్మని అధ్యారోపణం తన మీద ఆరోపించుకోవడం తన స్వరూపంలో కర్తృత్వం లేదు కానీ కర్తృత్వాన్ని ఆరోపించుకుని దాన్ని బట్టి ధర్మాధర్మాలను ఆరోపించుకుంటాడు భోక్తృత్వం లేదు కానీ భోక్తృత్వాన్ని ఆవేశ ఆరోపించుకుని దానిని బట్టి స్వర్గ నరకాలని ఆరోపించుకుంటాడు తచ్చిత్త అంటే అదే ధోరణి ధోరణి అంటారు తెలుగులో అదే ధోరణి అదే దృష్టి ఎంతసేపు అదే ధోరణి అదే దృష్టి ఈ కోరిక ఈ కర్మ ఆ కర్మకి ఈ కోరిక ఈ కోరిక ఆ ఫలం ఇంటి ఇదే ధోరణి ఇది మీరు లక్ష్మీదేవిని పూజించేసేస్తే మీకేమో ధనం బాగా వచ్చేస్తుంది సుదర్శన యాగం చేసేస్తే మీకేమో సెక్యూరిటీ బాగా పెరిగిపోతుంది ధన్వంతుడి పూజ చేసేస్తే ఆరోగ్యం బాగుంటుంది మళ్ళీ డాక్టర్లు దుట్టుపరిగడుతూ ఉండడం ఇంకొకటి సో ఈ రకంగా రాముణ్ణి పూజిస్తే ఏమొస్తున్నబ్బా ఏమీ వస్తున్నట్టు కనపడలేదు కాబట్టి రాముణ్ణి పక్కన పెట్టేయడం రాము కృష్ణుడు కృష్ణుణ్ణి పూజిస్తే ఏమో ముందు సెటిల్ చేసుకుని తర్వాత పూజ ఇప్పుడు కొత్త కొత్త కూడా ఇప్పుడు ధర్మశాయిని పూజిస్తే అన్ని కోరికలు తీరిపోతాయి అదొక వేవ్ గాడ్పడ్డ గాడుపు గాడ్పు ఈ గాడుపులు వస్తూ ఉంటాయి ఇప్పుడు ఈ వాస్తు వాస్తు అనే ఒక గాడుపు గాడ్పంటే తెలుసు కదా వేవు ఈ వాస్తు అనే గాడుపు ఒకప్పుడు తెలంగాణలో ఉండేది కాదు ఈ మధ్యన ఇది రాయలసీమ నుంచి వచ్చింది అని ఎవరో చెప్పారు చిత్తూరు డిస్టిక్ నుంచి అక్కడి నుంచో కొట్టుకొచ్చిందంటేది వాస్తు అసలు కాదు జనరల్ గా ఉండేది కాదు అని ఎవడో ఉన్నారు మొత్తానికి ఇదో వేవ్ అంతే ఆ వేవ్ మారిపోతున్నప్పుడు ఇంకో వేవ్ ఆవేశం హేతు ఫలావేశం సంసారం చాలా దిట్టంగా ఉన్న కారణంగా అలా అనిపిస్తుంది తచ్చిత్తతే చిత్త అంటుంది ఓం పూర్ణముదూర్ణమి పూర్ణ పూర్ణముదే I must get on my mind. I don't know how much you should be. This is